ీరుభ్యో నమ హరి ఓం జనా కవి కవీనాశ్రవస్తమ జ్యేష్రాజం బ్రహ్మణాష్ంహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యబ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా అథైతద్యశక్తోసి కతుోగమాశ్రిర్మలత్యాగం తురు ఎత్మవాన్ మత్కర్మ పరమోభవ అని సలహా చెప్పినాడు అది మూడో పక్షం మూడో పక్ష నాలుగు పక్షాలు ఉన్నాయి ఇక్కడ మూడో పక్షం మూడో పక్షంలో మత్కర్మ పరమోభవ అంటే మహ్యం కర్మాని కురు మమ కర్మాణి కురు పరమ అంటే మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరునకు చెందిన కర్మ అయి ఉండాలి లేదా అది ఈశ్వరుని కొరకు సమర్పించే బుద్ధితో చేసిన కర్మైన ఆ యోగాలు దీంట్లో చీటింగ్ పనికిరాదు చీటింగ్ అని ఉంటుంది అంటే చీట్ చేస్తారు దాంట్లో దాంట్లో అది ఈశ్వరుడికి సమర్పించినట్టు కాదు సమర్పించినట్టు కాదు మరి దాంట్లో తనకి తనే కాంప్రమైజ్ ఇటువంటి చీటింగ్ కన్నింగ్ అవేం పనికి రావు భక్తి శాస్త్రంలో చీటింగ్ ఓట్ వర్క్ ఎందుకంటే మీరు ఎవరిని చీట్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఓ ఫిలాసఫర్ అంటాడు దేర్ ఈజ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ చీటింగ్ ఇన్ దిస్ క్రియేషన్ దట్ ఈస్ చీటింగ్ వన్ సెల్ఫ్ ఇతరులను వంచిస్తున్నాము అని అనుకుంటాం మనం ఇతరులను వంచడంతో ఏమి ప్రతి పరవంచన ఆత్మవంచనయే అవుతుంది అంటే ఇతరులను వంచటం ద్వారా మనము మనల్నే వంచుకుంటున్నాము మీరు ఇతరులని ఎలా వంచిస్తారు మీరు వాడికి పది రూపాయలు ఇవ్వాల్సింది ఇవ్వడం ధర్మం అయితే మీరు వాడిని మధ్య పెట్టి రూపాయలు ఇస్తారు అంతే కదా మీరు చేయగలిగిన వంచన ఇంకేముంటుంది అందుకంటే ఘనకార్యం ఏముంటుంది పది రూపాయలు ఇచ్చిన చోట ఐదు రూపాయలు ఇస్తారు ఇచ్చి మీరు ఏం చేసినట్టు ఐదు రూపాయలు సేవ్ చేసినట్టు ఇన్ డూయింగ్ సో యూ హ్యావ్ చీటెడ్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే అధర్మం అనేది ఎలాగో ఉండనే ఉంది ఈ అధర్మం ఇటు బూమ్ ర్యాంగ్ అవుతుంది ఇట్ ఈస్ లైక్ ఎ బూమ్ ర్యాంగ్ బూమ్ ర్యాంగ్ అంటే తెలుసు కదా ఆస్ట్రేలియాలో అగ్విషేపుడ్ ఐటెం ఉంటుంది దాన్ని విసురుతాడు విసురితే అది అటు వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకుని యూటర్న్ తీసుకుని వచ్చి వీడిని కొడుకుని వచ్చేది దాన్ని బూమ్ ర్యాంగ్ అంట సో వీడు ఇతరులను వంచిస్తున్నాను అనుకుంటాడు వాడు ఐదు రూపాయలు నష్టపోతాడు వెళ్ళిపోతాడు ఐదు రూపాయలు నష్టపోయేటంటే అర్థం ఏంటో తెలిసిన ఏమీ నష్టపోలేదని అర్థం నథింగ్ దట్ హీ లాస్ట్ వీడు ఐదు రూపాయలు గెయిన్ చేశాడు కదా వీడు వీడు గెయిన్ చేసింది ఏమిటో తెలిసినా ఏదీ లేదు హీ గెయిన్ నథింగ్ అంతఃకరణలో కాలుష్యమే వీడికి మిగిలింది కాబట్టి అంత పొరపాటుదే కానీ ఇంకా వేరే ఏదీ ఉండదు కాబట్టి పరవంచన అనేది లేదసలు దెర్ ఈజ్ నో సచ్ థింగ్ అలా సూపర్ఫిషియల్గా మీకు పరవంచెనలా కనపడుతుంది ప్రతి పరవంచన కూడా ఆత్మవంచనగానే పరిణమిస్తూ ఉంటుంది కాబట్టి మీరు భక్తి సందర్భంలో చీటింగ్ డజెంట్ వర్క్ మీరు పరమేశ్వర సమర్పణ బుద్ధితో చేస్తే అది మత్కర్మ అవుతుంది దాంట్లో చీటింగ్ డజెంట్ వర్క్ అది ఇట్ ఈస్ కమింగ్ హియర్ సో ఈ మత్కర్మ పరమత్మము అనేది చాలా కఠినమైన విషయం లౌకికులు సంసారులు దానిని ఆచరణలో పెట్టలేరు ఎందుకంటే లౌకికులకు సంసారులకు ఈశ్వరుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తాడు లేదా మత్కర్మ పరమోభవ అంటే మీకు ప్రతి సందర్భంలోనూ ఈశ్వరుడు గుర్తుకు రావాలి అంతటి ప శుద్ధి హృదయంలో ఉండదు ఎప్పుడైనా ఒకసారి గుర్తుకొస్తాడు ముఖ్యంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు ఆర్తభక్తులు అంటే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు సో ఇప్పుడు మీకు స్తోత్రాలు కూడా అలా ఉంటాయి మార్గబంధు స్తోత్రము ఉంటుంది ఉంటుంది అలా వినుంటారండి మార్గబంధు స్తోత్రము అంటే మీకు విష్ణు యొక్క స్తోత్రమే కానీ ఎప్పుడు గుర్తుకొస్తుంది మీకుది ఎక్కడికో ప్రయాణం చేసేప్పుడు గుర్తుకొస్తుంది అంటే ప్రయాణం చేసేప్పుడు వీడికి లోపల ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే తనకి పరిచితమైనటువంటి తనదైన స్థానాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో నూతన స్థానానికి రైలో బస్సు ఏదో ఎక్కువ వెళ్ళాలి దేర్ ఈజ్ సో మచ్ అన్సర్టంటీ associated with it. రోజుల్లో ఇంకా ఏవో ప్రయాణాలు కొంచెం మోడర్న్గా ఉన్నాయి పూర్వకాలం అడవులో పడి పడిపోవాలి కాబట్టి యు ఆర్ వెర్ నాట్ వెరీ షూర్ ఈ మార్గ మధ్యంలో పెద్ద పుల్లు సింహాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉండవచ్చు కాబట్టి మార్గమధ్యంలో కాపాడే దేవుడు కావాల్సి వచ్చాడు నేర్ ఫోర్ యూ హ్యావ్ ఎ స్తోత్రం కాల్డ్ మార్గబంధు స్తోత్రం హను మా చిన్నప్పుడు మాట హనుమంతుడు గుర్తుకొచ్చేవాడు ఎప్పుడు గుర్తుకొచ్చేవాడు చీకట్లో మామిడి చెట్టో లేకపోతే మర్రి చెట్టో కనుక కనపడినట్లయితే వెంటనే రెండు గుర్తుకొచ్చేది ఒకటి దెయ్యము రెండు హనుమంతుడు మిగతాప్పుడు అసలు హనుమంతుడి దృష్టి ఉండేదే కదా మిగతాప్పుడు గోతికాయలు ఫ్రెండ్స్ వాళ్ళతో రాగాలు ద్వేషాలు ఏవో అప్పుడప్పుడు పుస్తకాలు లెక్కలు ఈ దృష్టి తప్ప ఈ హనుమంతుడి దృష్టి ఉంది కాదు రాత్రి లేటుగా ఇంటికి వెళ్ళడం చీకటి దారం కూడా వెళ్తూ ఉండడం అక్కడ ఓ పెద్ద మామిడి చెట్టు ఉండడం పైగా ఆ మామిడి చెట్టుకి దెయ్యాల మామిడి అని పేరు ఇంకా దానికి దెయ్యాల మామిడి అని నామకరణం చేసిన తర్వాత అందులో ఒకటా రెండా మల్టిపుల్ దెయ్యాలు ఉంటాయి అక్కడ దెయ్యాలకి భార్యలు భార్య భర్త పిల్లలతో సహా అక్కడ మకాన్ చేసి ఆ చెట్టు మీద దెయ్యాలు దానికి అంచేతనే దేయాల మాదుడని పెద్దలు నామకరణం చేశారు కాబట్టి అది సమీపిస్తుంటే భయం భయం లేగానే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మన దండకం గుర్తు సో ఆ రకంగా కాబట్టి అలాగా ఆపదలో ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు దేవుడు ప్రతి పనికి మొదట దేవుడు గుర్తుకు రాడు చక్కగా భోజనం చేసే ముందు దేవుడు గుర్తుకు రాడు కాబట్టి మత్కర్మ పరమత్వం అన్నది కఠినమైన విషయం అంచేతనే శ్రీకృష్ణుడు చతుర్థపక్షాన్ని ఒకదాన్ని ఓపెన్ చేశాడు అథైతదక్యశక్తోసి నీవు ఈ మత్కర్మ పరముడుగా జీవించటం కూడా నీకు శాతకాకపోతే భాష్యం చూద్దాము అథ పునః ఏతదీ యదు మత్కర్మ పరమత్వం తర్తుమశక్త అసి మూడు పక్షాలు చెప్పి అథ పునః అంటే ఇంకో వికల్పం అనుకల్పం మరొకటి మొదలుపెడుతున్నాడు అంటే మూడో పక్షం కూడా నీకు కోసం పక్షంలో అదే దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ తదతి కర్తు అశక్త అసి నీవు దీనిని చేయుటకు కూడా అసమర్థుడైనచు దీనిని అంటే దేనిని ఏది ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినదే అదేమిటది మత్కర్మ పరమత్వం తత్కత్వం అశక్త అసి మత్కర్మకు కట్టుబడి ఉంట పరమ అంటే కంప్లీట్లీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ టు మత్కర్మ దాన్ని పరమ అంటారు అది నీకు అది కూడా నీకు చేత కాకపోతే అది మూడో పక్షంగానే చెప్పారు నీకు అది కూడా చేత కాకపోతే అంటే అర్థం ఏమిటి అది ఎలా చేయాలి దాన్ని మధ్యోగమాశ్రిత నీకు అదే మూడో పక్షం కూడా చేత ఇప్పుడు చతుర్థ పక్షాల్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నువ్వేం చేస్తావంటే మధ్యోగమును ఆశ్రయించుము మధ్యోగము అతంటే నేను నాతోటి యోగము నేను అంటే భగవానుడు శ్రీ భగవానుడు వచ్చాయి కదా సో ఏమిటా మధ్యోగము అంటే మయీ క్రియమాణాన్ని కర్మాణి సన్యస్యా యత్కరణము తాం అనుష్ఠానము సహా మద్యోగ మధ్యోగం అంటే అది చేసే ప్రతి పని ఈశ్వరునకు చెందిన పని కానక్కర్లేదు కానీ చేసే ప్రతి పనిని ఈశ్వరునియందు సమర్పించి చేయుట సంభవము దానికి మద్యోగము అని పేరు కాబట్టి క్రియమాణాన్ని కర్మాని మీరు పూజ కానీ దానం కానీ ధర్మం కానీ వ్రతం కానీ చేస్తూ ఉంటే అది ఈశ్వర కర్మే అవుతుంది ఈశ్వరుకు చెందిన కర్మే అవుతుంది కానీ మీరు అవన్నీ నిరంతరంగా చేయలేకపోవచ్చు ఏవో లౌకిక కర్మలు చేస్తూ ఉంటారు ఏవో ఉద్యోగం చేస్తూ ఉంటారు జీవిక కోసం దేహధారణ కోసం ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు తర్వాత కుటుంబాన్ని అయితే ఆ సందర్భంలో ఏవో కర్మలు చేస్తారు తర్వాత గృహస్థుడు ఎలా ఉంటాడంటే మీ అండ్ మై ఫ్యామిలీ అనే ఒక సిండ్రోమ్ అంటారు దాన్ని ఇట్స్ ఏ సిండ్రోమ్ మీ అండ్ మై ఫ్యామిలీ అనేది ఒక సిండ్రోమ్ సృష్టి ఎంత విశాలమైన సృష్టి ఉంటుంది ఆ సృష్టి వేరే ఉంటుంది మీ అండ్ మై ఫ్యామిలీ అన్నది ఐసోలేట్ అయి ఉంటుంది అలా ఉంటుంది రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు రైలు అరవై మైళ్ళ స్పీడ్లో పోతూ ఉంటుంది సో అందరూ సేమ్ ఫేట్లోనే ఉంటారు అందరి యొక్క ఫేట్లు సేమే and that fate is determined by the train, the speeding train. That fate is coming next to Vijayavada station only, so reaching Vijayavada safely, that fate is coming. That is common to all. Or, if there is an accident, the train is coming next to Vijayavada station, that is common to all. As usual, the train is two and a half hours. ప్రతి జగన్ కామన్ టు ఆల్ ఇది వీడికి ఒక్కడి కోసం కాదు కాదు అది అందరికీ కామన్ కదా కాబట్టి ది థింగ్ విచ్ ఇస్ కామన్ టు ఆల్ దానిని ఆ రకంగా తెలుసుకోవడం చేతకాక దిస్ ఈజ్ సంథింగ్ కనెక్టెడ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ మీ అండ్ మై ఫ్యామిలీ అని అలా ఆలోచిస్తూ ఉంటాడు మీ అండ్ మై ఫ్యామిలీ మీ అండ్ మై ఫ్యామిలీ అని ఆలోచిస్తూ ఉంటాడు అది ఒక మోడ్ ఆఫ్ థింకింగ్ మైండ్ ఆ మోడ్లో ఫిక్స్ అయి ఉంటుంది అటువంటి ఫిక్సేషన్లో వీడు ఆలోచిస్తాడు ప్రతి ఆలోచనకి మూలంలో మీ అండ్ మై ఫ్యామిలీ అనే ఐడెంటిఫికేషన్ ఉంటుంది కానీ ఒక సిండ్రోమ్ అన్నారు సిండ్రోమ్ అంటే జనరల్గా ఒక రకమైన వ్యాధికే సిండ్రోమ్ అనే పేరు పెడతాడు కాబట్టి ఇది ఒక మానసికమైనటువంటి దోషం కొన్ని వ్యాధనద్దు దోషము మీ అండ్ మై ఫ్యామిలీ సో ఒకప్పుడు ఫ్యామిలీ కాకపోవచ్చు మీ అండ్ మై ఆశ్రయం ఈ దగ్గంస్ది సిండ్రోమ్ సో గృహస్థులయ్యేది ఎవరయ్యేది సో అటువంటి సిండ్రోమ్లో వాడు జీవిస్తూ ఉంటాడు అటువంటి సందర్భంలో ఈ ఇన్సెక్యూరిటీలు ఫియర్సు డిజైర్సు ఇవన్నీ ఉంటాయి తప్ప చేస్తున్న ప్రతి కర్మని ఈశ్వరునియందు సమర్పించు చేయుట అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డీల్ బట్ యు హ్యావ్ టు అడాప్ట్ దాట్ దట్ ఈస్ ది యోగా మధ్యోగ నీవు ఆ మధ్యోగమును ఆశ్రయించవలేను అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నేను మానక్కర్లేదు సపోజ్ ఉద్యోగం చేస్తున్నావు అనుకో మానేయక్కర్లేదు ఉద్యోగం మానేసి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేయనక్కర్లేదు నువ్వు అది చేస్తే అది వేరే సంగతి బట్ చేస్తున్న ఉద్యోగం చేయ కానీ ఎలా చేయాలి చేసేటువంటి ఆ ఉద్యోగం అనే కర్మను ఈశ్వరునకు సమర్పించి చేయాలి ఈశ్వరునికి సమర్పించి చేయటానికి అర్థం ఏమిటి కర్మను ఏ విధంగా ఈశ్వరునికి సమర్పిస్తారు కర్మ ఫలమును ఈశ్వర అర్పణము చేయుటయే కర్మత్యాగం చేయకూడదు కర్మయందరి ఆసక్తి మమ మమకారము మమత్వము ఫలే సో మూడు అంశములు కర్మయందులే ఆసక్తి మమకారము ఫలే అనే మూడు అంశములను విడనాడి పరమేశ్వర అర్పణ బుద్ధితో చేయాల్సి ఉంటుంది చాలామంది కర్మయందు ఆసక్తి పెట్టుకుని ఉంటారు కర్మాసక్తి అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆఫీసులో జాయిన్ అవుతారు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇలాంటి వేషాలన్నీ సాగుతాయి వీడు ఆఫీస్లో జాయిన్ అవుతాడు బాస్ ఏదో వీడికి ఏదో ఈ డిపార్ట్మెంట్లోనూ పనిచేయారంటే నేను ఆ డిపార్ట్మెంట్లో చేయి నాకు వేరే డిపార్ట్మెంట్కి పంపింది అంటాడు ట్రాన్స్ఫర్కి పెడతాడు ట్రాన్స్ఫర్కి పైర్ అవి చేస్తాడు నేను క్వాలిటీ కంట్రోల్లో చేయను రీసెర్చ్లో చేస్తానంటాడు కొన్ని రీసెర్చ్లో పెడదామంటే ముందే నేను నాకు రీసెర్చ్ వద్దు నన్ను క్వాలిటీ కంట్రోల్లో లేమంటాడు ఏదో ఏదో ఏదో కూర్చున్నా కూర్చు ఏదో ఒకటి మతల వ్యవహారం ఉంటుంది సో అంటే అర్థమేంటి నాకు ఈ కర్మ వద్దు ఆ కర్మే కావాలి కానీ కర్మాసక్తి అంటారు కర్మాసక్తి తర్వాత స్వేచ్ఛ ఎప్పటికీ జీతం కోసమే ఉద్యోగం చేయడం ఎప్పటికీ ఫస్ట్ తారీఖే హ్యాపీ డే ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డేట్ని జీతం ఇచ్చే రోజు అది దట్ ఈస్ ది హ్యాపీయెస్ట్ డే ఆఫ్ ది మంత్ ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే ఆన్వర్డ్స్ ఇట్స్ ఎ డ్రడ్జరీ అంటే అది ఒక బరువుని అలా మోసుకుంటూ పోవడం అలా ఎన్ని రోజులు మోయాలి మళ్ళీ ఇరవై తొమ్మిది రోజులు మోస్తే మళ్ళీ హ్యాపీ డే వస్తుంది హ్యాపీ డే హ్యాపీ అవర్ అని ఈ మానవులు ఇలాంటి అజ్ఞాన కల్పితములైన పరిస్థితులను కల్పించుకుంటారు హ్యాపీ అవర్ అంటే ఆ రోజుకి అదొకటే ఉంటుంది హ్యాపీ అవర్ మిగతా అవర్స్ అనేది ఒక్కనండి ఆ వన్ హ్యాపీ అవర్ సో కుచ్ఛి నా కుచ్ సంథింగ్ అర్ దే అదర్ ఈ రకంగా కర్మాసక్తి నేను ఈ కర్మనే చేస్తాను అని కర్మాసక్తి ఫలేచ్చ తర్వాత కర్తృత్వాభిమానము నేను కర్తను నన్ను గుర్తించాలి ఇలాంటివి ఏమో ఉంటాయి వీటిని అన్నిటినీ పరమేశ్వరులకు సమర్పించి కర్మను చేయాలి దానికి మధ్యోగము నీవు అటువంటి మధ్యోగమును పట్టుకో సహ మధ్యోగ తమ్ ఆశ్రిత సన్ అటువంటి మద్యోగమును నీవు పట్టుకో ఆ మధ్యోగమునే మళ్ళీ మరింత వివరిస్తున్నాడు అంటే కర్మలను ఈశ్వరుని ఎందుకు సమర్పించుట అంటే కర్మ మానేయడం కాదు ఇప్పుడు ఉద్యోగం చేసి ఉద్యోగానికి వెళ్ళారనుకోండి మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకోండి నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ని ఈశ్వరునికి సమర్పించేశాను అని వెళ్ళి కూర్చొని గురుగుబాటు పడ్డాం అలా ఇది దట్ ఈస్ నాట్ కాల్డ్ మద్యోగ ఉద్యోగం అంటే అలా ఉండదు ఇప్పుడు ఇంట్లో నాన్నగారు తండ్రి గారు నాయన మార్కెట్కి వెళ్ళి పని చేసుకున్నారా అని పురమాయించారనుకోండి చాలా ఎండగా ఉంది నేను ఈ పనిని నేను పరమేశ్వరుడికి సమర్పించేశాను అని అందరినీ చల్లగా కూర్చోవడం దట్ ఈజ్ నాట్ మధ్యోగ మధ్యోగం అంటే కర్మత్యాగం కాదు మద్యోగం కర్మ కరణము కర్మని చేస్తూ మధ్యోగం అవుతుంది యోగం ఉంటేనే కర్మ చేయటం యోగం అంటేనే కర్మ చేయటం అసలు యోగ శబ్దానికి అర్థం అది కాబట్టి మద్యోగం అంటే ఏమిటి కర్మత్యాగం మద్యోగం అవదు మరి మద్యోగం అంటే కర్మను చేస్తూ మమత్వము ఫలేచ్చేత అయితే కర్తృత్వాభిమానము వీటిని ఈశ్వరునికి సమర్పించి వేయుట అది ఉద్యోగం అవుతుంది ఆ ఉద్యోగాన్ని మరి ఇన్ సో మెనీ వర్డ్స్ స్పష్టంగా శ్రీకృష్ణుడు డిఫైన్ చేస్తున్నాడు ఏమిటో మద్యోగం ఏమిటది సర్వకర్మ ఫల త్యాగం సర్వాం కర్మణం ఫలసన్యాసం సర్వకర్మ ఫల త్యాగం తత అనంతరం కుడి మూడవ పక్షము నీకు చేతగానప్పుడు వెను వెంటనే ఇంకా ఆలస్యం పెట్టుకోకుండగా నేను సర్వకర్మ ఫల త్యాగమును అనుష్ఠించుము సర్వకర్మ ఫల త్యాగము అంటే సర్వకర్మ ఫల సన్యాసము అని దాని ఎందు ఆ సన్యాస లక్షణము కావాలి సో ఏ సన్యాసం అంటే ఏదో ఒకటి విడిచిపెట్టాలి దాన్ని సన్యాసం అంటారు సన్యాసం అంటే పట్టుకోవడాన్ని సన్యాసం అంటారు గీత మనల్ని పట్టించే ప్రయత్నం కంటే విడిచిపెట్టించే ప్రయత్నం చేస్తుంది గీతంటేనే విడిచిపెట్టడానికి కొంతమంది అనుకుంటారంటే గీతంటే ఏదో పట్టుకోవడం అనుకుంటారు శ్రీరామకృష్ణ గురుదేవుని అడిగారు వాళ్ళు గీత యొక్క సారమేమిటో అడిగారు అడిగా ఆయన ఉన్నారు నువ్వు ఆ గీత అనే మాటలే ముందు మరాతోటి చెప్పించావు మరా మరా అని అనమాట మరా మరా మరా మరా మర ఏమొచ్చింది రామా వచ్చింది డూ ద సేమ్ థింగ్ టు గీత గీత గీత అంటే ఏమొస్తుంది తాగి అని వస్తుంది అంటే త్యాగి తాగి కొంతమంది యా పలకరం సంయుక్తాక్షరాలు పలకరు మహాప్రాణవర్ణాలు పలకరు ఏది కఠినమైనది పలకరం యూ హవ్ డిసైడెడ్ సంయుక్తాక్షరాలు పలకరం మేధామ్మ ఇంద్రో దాతు మేధాం దేవి ఏమై మయ మేధామ్మ ప్రజా అమ్మ యజ్ఞ తేజో దదాతు దాతు కదా అది దదాతు దుధాయి ధారణ పోటమయో దాతూ కాదు దాదాతు ఇంకో చోటు ఉంది పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా మహాప్రాణవర్ణాలు సంయుక్తాక్షరాలు పొరతరం జ్యోతి అనమంటే జ్యోతి జ్యోతి కాదు రూపాయలు జ్యోతి జ్యోతి అంటాడు సో పద్దెనిమిది అనమాట పద్దెనిమిది అని ఏదో అంటాడు కూర్చునే కూర్చు ఏదో సంథింగ్ అది కదా కఠినమైనవి ఏది పొలకడం కాబట్టి అలాగే ఏమైందనమంటుంది సో సర్వకర్మ ఫల త్యా అంటే అలా వచ్చింది ఆ తాగి అన్నది త్యాగి కాబట్టి గీత యొక్క సారమేంటి మనిషి ఏదో ఒకటి విడిచిపెట్టాలి కొద్దో గొప్ప విడిచిపెడితే వాడికి గీత అర్థమైనట్టు గీత పట్టించదు గీత విడిచిపెట్టి విడిచిపెట్టేట్లా చేస్తుంది అసలు గీత వచ్చిందే అందుకోసం పట్టమనేవడు పట్టుకోమనేవడు ఇప్పటిలా వీడు పట్టుకుంటూనే ఉంటాడు ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేసి వాడు ఎన్ని కొట్టుకుంటాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పట్టుకుంటాడు ఐదారు పట్టుకుంటాడు ఈ జత పట్టుబట్టుకుంటాడు ఈ జత పట్టుకుంటాడు ఇక్కడ ఈ చెవికి నువ్వు బుధానికి మధ్యన సెల్ ఫోన్ పట్టుకుంటాడు అలా ఏవో ఐదారు పట్టుకుంటాడు అలా పట్టుకుంటూనే ఉంటాడు పట్టుకోమని ఎవడో చెప్పక్కర్లా విడిచిపెట్టమని చెప్పాలి అదే శాస్త్రం కాబట్టి నువ్వు విడిచిపెట్టు ఓకే అయితే కర్మలు నో నో నో నో కర్మలు విడిచిపెట్టేయడం కాదు కర్మలు విడిచిపెడితే సోమరి వస్తుంది అది కాదు కర్మ ఫల సన్యాసం చేయి సర్వేషాం కర్మణ ఫల సన్యాసం మొక్కలు పాతుకుంటూ పో నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు నేను రాయలసీమలో వంద మొక్కలు పాతానండి అవి బతికేయలేదు అని బెంగగా ఉంది నేను మూడు నెలల క్రితం పాతాను ఏమున్నాయో ఏమి లేవో అని అన్నాడు నేను వెళ్తున్నావు ఇప్పుడు నేను అన్నాను నువ్వు పనిచేయి మొక్క పాతినప్పుడు చుట్టూ కంచె వేసావా ఆవేశం నీళ్లు పోయటానికి మనిషిని ఎవరినైనా పెట్టావా డబ్బులు ఇచ్చి పెట్టాలి వాడికి ధర్మబోధ చేయకూడదు నీళ్లు పోస్తే పుణ్యం వస్తుందంటే వాడికి పుణ్యం అక్కర్లేదు పుణ్యం నీకు కావాలి వాడికి అక్కర్లా డబ్బులు ఇచ్చి పెట్టాలి నేను వచ్చేప్పటికి నీళ్లు లేని కారణంగా మొక్క చచ్చిపోతే నేను జైల్లో పెడతానని వాడికి ఏదో బెదిరింపు పెట్టి వాడికి కావాల్సిన వాడు అడిగిన డబ్బుల కంటే రూపాయలు ఎక్కువ ఇచ్చి పెట్టాలి వాడి మీద ప్రేమ కాదు మీద ప్రేమ ఆ పని చేసా చేశాను ఇంకేం పర్లేదు నువ్వు నువ్వు ఈ హృదయం ఎదురుచేయాలి నావు ఈశ్వరునికి సమర్పించు డూ దట్ నావు ిఫోర్ గోయింగ్ గా డూ దట్ ఇంత దాకా నేను చేయలేదు కదా ఇప్పుడు చేయలేదు ఇప్పుడు చేయి నవ్ యు డూ ఇట్ డూ ఇట్ డోంట్ చీట్ ఆన్ దాట్ మనస్సులో అనుకో ఈశ్వరార్పణ వస్తు అనుకో ఇప్పుడు వెళ్ళి వందకి ఎన్ని మిగిలితే అన్నిసార్లు పడుతుంది ఎన్ని మిగిలితే అన్ని చాలు ఇంకో వంద పాతిరా ఈసారి వచ్చేవాడు అమెరికా నుంచి వస్తూ ఉంటాడు ప్రతి ఏడాది వంద మొక్కలు పాతావు ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తూ అన్ని ఏర్పాట్లు చేయటము త్యాగం చేసే అంతేగాని మనం దానం చేస్తాం అనుకోండి దానం చేసి మళ్ళీ వెనుకరిగి చూడకూడదు దానం చేసే ముందు మీరు చూసుకోవాలి మీరు ఎంత మీమాంస చేసినా దానం చేసే ముందు చేసుకోవాలి చేసుకుని ఇది సద్వినియోగం అవుతుందా వీడు కరెక్ట్గా చేస్తాడా చేయడా వీడు యోగ్యుడా కాదా ఇది ఇది అపాత్ర దానమా పాత్రదానమేనా అని చూసుకోవాలి చూసుకుని వాడి చేతిలో పెట్టాలి పెట్టిన తర్వాత వెంటనే మనం మరిచిపోగలగాలి మీరు ఎప్పుడు మర్చిపోతారు దాన్ని మీరు ఫల త్యాగం చేసేస్తే సమర్పణం చేసేస్తే మరిచిపోగలుగుతాము కాబట్టి అదొక ఆర్ట్ దాంట్లో ఏమవుతుంది ఆ సన్యాసం అనేటువంటి ధర్మము త్యాగము ధర్మము మనకు అలవడుతుంది త్యాగమే శుద్ధి త్యాగమే యోగము త్యాగమే ధర్మము త్యాగమే మోక్షం కాబట్టి ఆ ఫ త్యాగ శబ్దానికి సన్యాసము అని అర్థం రాశారు ఎందుకంటే తరువాతి శ్లోకంలో ఈ కర్మఫల త్యాగాన్ని స్థుతించబోతున్నారు కాబట్టి అది కర్మఫల త్యాగము అంటే అదేదో సామాన్యమైన విషయం అనుకోకు అది సన్యాసమే సన్యాసము అంటే గొప్పది గృహస్థుగా ఉంటూనే పెళ్ళం బిడ్డలతో కాపురం చేస్తూనే ఉద్యోగం చేస్తూనే లౌకిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటూనే నీవు కూడా మీ జీవితంలో సన్యాసము యొక్క శోభను అను నీవు అను ఆవిష్కరించుకొనగలుగుతావు ఆ విధంగా సృష్టించబోతున్నారు దాన్ని కాబట్టి ఆ సన్యాసమును నీవు చేయవలసినది మూడో పక్షం నీకు లేనప్పుడు ఇంకా డోంట్ లూజ్ ఎనీ టైం తత అనంతరం విథౌట్ లూజింగ్ ఎనీ ఫర్ దర్ టైం నీవి సర్వకర్మ ఫల త్యాగాన్ని ఎలా చేయాలో తెలుసినా నో చీటింగ్ ఈజ్ ఎలా జనరల్గా ప్రతి వాళ్ళు కూడా సర్వక ఈ సమర్పణ అనే మాటని ఒక రిచువల్ కింద కన్వర్త్ చేశారు దాంట్లో చీటింగ్ ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ అర్పణ వస్తువు బట్ ఈ డజన్ మీన్ ఇట్ ఈ డజన్ మీనెట్ అసలు ఒరిజినల్గా నీవు చేసిన కర్మని ఈశ్వరునికి సమర్పించు శ్రీకృష్ణుడు అలా గీతలో చెప్పాడు అని మహాత్ములు ఏమన్నారంటే అనిపించారు శ్రీకృష్ణ అర్పణ వస్తువు అని అనిపించాను నేను అలా అనిపించాను ఒకతన్ని వంద మొక్కలు నాటిన తన్ని అనిపించాను అను శ్రీకృష్ణార్పణ వస్తూ అనోసారి అని అనిపించారు ఎందుకు అనిపించారంటే పెద్దలు అలా అనిపించారు వీడు నో సహస్ర గాయత్రి సార్లు గాయత్రి చేస్తాడు గాయత్రి చేసిన వాడికి అభిమానం ఉంటుంది నేను ఇంత గాయత్రి చేశాను ఇంకొకటి గాయత్రి చేసిన చేయని వాడిని చూస్తే చూలకర భావం ఉంటుంది అంచేతలు ఇవన్నీ ఈ దోషాలన్నీ పరిహరించట కొరకై Okay, you say now, what? Shri Krishna Arpa Namastu, and that's what I'm saying. Long time ago, every Puja or every Karma, this Shri Krishna Arpa Namastu, is a okay, mechanical routine that's in the prevention. Chay. And therefore, Shri Krishna knew it. Therefore, he's cautioning. Allah is not mechanical or Shri Krishna Arpa Namastu. He's not cheating. He's not cheating. చీటింగ్ అంటే ఏమిటి గురితో మాటవలసిన అంటాడు ఫీడ్ అదని మీనే శ్రీకృష్ణార్పణం శ్రీకృష్ణార్పణం చేశాను ఎవరు పెడుతుంది శ్రీకృష్ణార్పణం చేస్తే జేబులో పెట్టుకుంటారు జేబులో పెట్టుకుంటే శ్రీకృష్ణార్పణ ఎలా అవుతుంది చీటింగ్ పనికిరాదు చీటింగ్ అంటే ఎలాగంటే ఓ ఈ కథ మీరు విరుంటారు ఓ భక్తుడు ఏం చేశాడంటే ఆ రోజు వచ్చిన ధనాన్ని ఏదో రకంగా ఏదో వ్యాపారంలోనో లేకపోతే దీంట్లోనో వచ్చిన ధనాన్ని పరమేశ్వరుడికి సమర్పించి మనం వాడుకోవాలి తప్ప పరమేశ్వరుడికి సమర్పించకుండా వాడుకోకూడదు కదా మరి ఎలాగో పరమేశ్వరుడికి సమర్పించడం అతను ఏం చేశాడంటే ఒక సర్కిల్ గీసాడు పెద్ద సర్కిలే గీసాడు మరి చిన్నటి అయితే కష్టం పెద్ద సర్కిల్ గీసాడు పెద్దది ఆ సెంటర్లోనే కూర్చున్నాడు కూర్చొని శ్రీకృష్ణ అర్పణ వస్తు అని పైకి విసిరాడు కొంచెమే పైకి విసిరేడు పైకి విసిరి ఆ సర్కిల్లో పడ్డవి తనట్టే పెట్టుకున్నాడు సర్కిల్ బయట పడ్డవి దేవుడికి ఇచ్చాడు దట్ ఈజ్ హిజ్ వెర్షన్ ఆఫ్ శ్రీకృష్ణ అప్పుడు ఇంకొకటి ఏం చేశాడంటే నేను నీకంటే బాగా చేస్తాను చూడమన్నాడు ఎలాగా సర్కిల్ది ఎక్కర్లేదు ఏమిది ఎక్కర్లేదు పైకి విసిరేశాడు శ్రీకృష్ణ అని విసిరేసాడు పైన మిగిలిపోయినవి శ్రీకృష్ణుడివి కింద పడిపోయినవి నావి అన్నాడు చూడండి ఫస్ట్ వాడు ఈ వాజ్ దట్ ఇల్ మోర్ సిన్సియర్ దెన్ ది సెకండ్ ఫెలం సెకండ్ ఫెలం ఈస్ ఎీట్ ఎందుకంటే వాడు విసిరేప్పుడే వాడికి తెలుసు శ్రీకృష్ణుడు ఏమే అట్టి పెట్టుకోడు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఏమైపోయిన చూడండి ఎంత ఎంత ఇదేమంటారంటే కన్నింగ్నెస్ ఏమిటా కన్నింగ్ అంటే శ్రీకృష్ణుడికి అర్ప అంతా నేను శ్రీకృష్ణుడికే అర్పించేశాను అన్నట్లు అయింది మొత్తం అంతా మళ్ళీ గేబులో వేసుకున్నట్లు అయింది ఇంట్లో అర్పించింది ఏముంది దట్ కైండ్ ఆఫ్ కన్నింగ్నెస్ అండ్ చీటింగ్ అది తప్పది అది వర్కౌట్ కాదు మీరు అర్పణం చేశారు అంటే శ్రీకృష్ణార్పణం అని అన్నారంటే ఇంకా అది మీకు అది స్మృతి పథం నుంచి అది జారిపోవాల్సి ఉంటుంది జారిపోతుంది కూడా జారిపోతుంది దాని ఎందుకు ఫ లేలే లేకపోతే జారిపోతుంది ఆ ఫైల్ క్లోజ్ అయిపోతుంది ఇట్ ఈజ్ గాన్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సో మీకు నేను అది చేశాననే దృష్టి కూడా ఉండదు కాబట్టి ఏం చేయాలి యతాత్మవాన్ అర్పణం చేసేప్పుడు యతాత్మవాన్ అర్పణము చేయవలేను శంకరులు యతాత్మవాన్ సంయత చిత్త సన్ ఇర్థ నువ్వేం చేయాల్సి ఉంటుందంటే ఒక్కసారి మనస్సును ఏకాగ్రత చేసుకో సంయత చిత్త మనస్సు విక్షిప్తంగా ఉంటుంది ధ్యానానికి వీడు ధ్యానం చేయలేక కదా ధ్యానం చేయడం చేతగాక అక్కడి నుంచి మూడు నాలుగో పక్షంలో వచ్చాడు కదా కాబట్టి నువ్వేం వాడు కూర్చుని ఎక్కువసేపు ధ్యానం చేయడం అలవాట్లేని వాడు కనుక నువ్వేం చేస్తావంటే కర్మ పూర్తి అయిపోయిన వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకోవు చూసుకునే ఫర్ అ ఫ్యూ సెకండ్స్ మనస్సును ఏకాగ్రించాయి అంత పని ఎవడైనా చేయగలుగుతాడు దీనికోసం మెడిటేషన్లో ఎక్స్పర్ట్ కానక్కర్లా ఒక కొద్దిసేపు ఫర్ ఫైవ్ సెకండ్స్ మీ మనస్సును ఏకాగ్రం చేసుకో ఈశ్వరుణ్ణి స్మరించు ఈ కర్మను నేను ఈశ్వరులకు సమర్పిస్తున్నాను అంటే ఏమైపోయింది ఆ కర్మ యొక్క ఫలం మీద తృష్ణ లేదు ఆ కర్మ నాది అనే కర్మాసక్తి లేదు ఆ కర్మని చేసిన మునుగాడును నేను అనే కర్తృత్వాభిమానము లేదు It is surrendered to Ishwara. And what is Ishwara? Ishwara is the samashti. Adi marucho poko doko. Akpude a samarpan, saphala mootni. Mere Ishwara to ki samarpan chalangu. Ishwara to check me in mundhala. Iyan napadita, Iyan jetulur. Iyan jyotala, ashtaraya me. Allah, you are not going to do that way. One thamanya, why not to come to? Ishwara to ki samarpan chalangu. Iyan te bus ekki, tera pati, kondekki te ne samarpan chalangu. Iyan te kutu, why not to come to? Allah, kharla. మీరు ఇక్కడు కూడా సమర్థించగలుగుతారు ఏం చేయాల్సి ఉంటుంది సమష్టి రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు కాబట్టి సమష్టి ఖాతాలో మీరు వేసేస్తే అది ఈశ్వరార్పణం అయిపోతుంది సమష్టి ఖాతాలో వేయడం అలాగా సమష్టికి ఒక ఖాతా ఉంటుందా ఉంటుంది ఎలాగది మీ ఖాతాలో వేసుకోకపోవడమే అంటే నువ్వు తప్ప మిగిలినంత సమష్ట కాబట్టి మమ అనే ఖాతాలో ఎప్పుడైతే వేసుకోలేదో అది వెళ్ళి సమష్టి యొక్క ఖాతాలో కొడుతుంది మీరు నీళ్లు పైకి విసిరారు అనుకోండి మళ్ళీ మీ మీదకి వచ్చే పడతాయి వచ్చి అదే నీళ్ళని యాటమైజ్ చేసేసారనుకోండి యాటమైజేషన్ అని ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి యాటమైజ్ చేసి పారేస్తే ఆ నీళ్లు సమష్టిలో కలిసిపోతాయి వెనక్కి ఆ విధంగా సర్వకర్మలను ఆ ఫలిచ్ఛను త్యాగం చేయటం ద్వారా యూ సరెండర్ టు ద ఈశ్వర ఎవరైతే సమష్టి రూపంగా ఉండి జనతా జనార్దనకి సమర్పించి వేయ అలా చేయాలి అలా చేశారు దీన్ని స్వామి వివేకానంద చాలా ఇన్స్పైరింగ్గా రాస్తాడు ఆయన కర్మయోగం అనే పుస్తకంలో ఆయన ఏవో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఒక ఆయన సమాజానికి పెద్ద సేవ చేశాడు బ్రహ్మాండమైన సేవ చేశాడు తన శక్తి యుక్తి పూర్తిగా సమాజ కళ్యాణం కోసం సమర్పించేశాడు ఈశ్వరార్పణ బుద్ధితో చేశాడు చేస్తే సమాజం ఎలా ఉంటుందంటే అన్ని సందర్భాల్లో మీ మంచిని గుర్తించిట్లో ఉండదు సమాజం సమాజం మంచిని గుర్తించే సందర్భాలు కూడా చాలా హైపోక్రిటికల్గా ఉంటాయి ఎలాగ సభ పెట్టి ఈయన ఇంద్రుడు ఈయన చంద్రుడు అంటూ ఆయనలో లేని గుణాలని కొనియాడుకుంటూ కూర్చుంటారు తప్ప యథార్థమైన సేవాభావం గల వాడిని గుర్తించకపోవడము అనే ఒక లక్షణము అది సమాజ జీవనంలో భాగంగా ఉంటుంది యథార్థంగా సేవ చేసేవాడిని ఎవడూ గుర్తించడు రోపకాండాన్ని గుర్తిస్తారు తప్ప సైలెంట్ వర్క్ చేసేవాడిని గుర్తించరు సమాజం ఓకే గుర్తించలేదు అని వీడికి అనిపిస్తే చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే ఇంకా వాడి కర్మఫల త్యాగము అది ఇంకా శుద్ధి కాలేదు అని అర్థం అంటే ఇంకా అది అది పూర్ణంగా లేదు అని అర్థం ఆ కర్మఫలత్యా అయితే ఒకప్పుడు ఇంకోసారి ఏమవుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టుగా ఇంకోసారి ఏమవుతుంది వీడు ఇంత అద్భుతమైన సేవాభావంతో సేవ చేసి ఏ గుర్తింపు లేకుండా అక్కర్ లేకుండా సైలెంట్గా పక్కకు తప్పుకుంటే వీడిని వెతికి పట్టుకుని మీ మూలంగా ఇదో ఈ అన్యాయం జరిగింది అని వాడిని చివాట్లు పెట్టి తిడతారు అలా కూడా అవుతుంది అడవి మీద రాళ్ళు కూడా వేస్తారు దట్ ఆల్సో కెన్ హ్యాపీ అప్పుడు ఏం చేయాలో చెప్పాడు స్వామి వివేకానంద అప్పుడు ఏం చెప్పాడంటే ఆ సమాజం నుంచి అడవిలోకి వెళ్ళిపోవడం చెప్పారు వెళ్ళి అడవిలో కూర్చోవడం చెప్పారు అంతే తప్ప నిలబడి నా మీద రాళ్ళు వేస్తారా మీకు ఇంత సేవ చేశాను అని వాళ్ళని తిట్టడమో లేకపోతే తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయటమో so then you were asked to say you should never try to defend yourself nemmeno you are defending yourself already it is a weakness of mind because you want to be you want to prove your worth in his eyes why should you do that kadu ne manchi pani chesaru then it is all the more reason why you should not try to impress the other person eppuduga other one impress chesi kretvam jeyipodu panine poochiga ఫుల్ కమిట్మెంట్తో చేయాలే తప్ప ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయకూడదు కాబట్టి దీన్ని కొంచెం వివేకానంద స్వామి యొక్క కర్మయోగాన్ని అధ్యయనం చేస్తే మీకు దీంట్లో ఉండేటువంటి లవ్యాన్సెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఆయన ప్రతిపాదన చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలు నీ యొక్క సేవను గుర్తించకపోతే బీ హ్యాపీ బీ హ్యాపీ యు ఆర్ బ్లెస్ కాదయా గుర్తించకపోవడం కాదయా నువ్వు వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు దాన్ని Then you go to the nearby forest and disappear from the scene. Or another one will disappear. Public memory is short. Come at Malhi, you can come back. If you come back, you will come back. If you come back to your karma, you will come back. Then you will come back. You will come back. You will come back. శ్రేయోి జ్ఞానమభ్యాత్ జ్ఞానా విశిష్యకర్మఫల్యాగ త్యాగాఛాంతినంతరం ఇది పేచీ శ్లోకం కొంత పేచీ ఉన్నటువంటి శ్లోకం మనం దీని ఎక్కువ భాష్యం కూడా ఎక్కువ ఉంది ఈ ఒక్క శ్లోకానికి కొంచెం పొడవాటి భాష్యం కూడా మీకు కనబడుతుంది దీన్ని కొంచెం ఓపిక్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇక్కడ అవతారికలో శంకర భగవత్వాదులు చెప్తున్నారు ఆ అవతారికను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అదేమంటే కర్మఫల త్యాగం చేయు నువ్వు అని చెప్పారు గడచిన శ్లోకంలో అది చతుర్థపక్షంగా చెప్పారు చతుర్థపక్షంగా చెప్పేప్పటికీ ఆశంక కలుగుతుంది ఆశంకంటే డౌట్ ఏమని నేను ఫస్ట్ పక్షాన్ని చేయలేకపోయాను సెకండ్ పక్షానికి నేను పనికి రాలేదు థర్డ్ పక్షానికి నేను పనికి రాలేదు ఆఖరి పక్షంలో పడ్డాలి నేను అంటే అర్థం ఏమిటి నేను టేకప్ చేసినటువంటి ఈ సాధన కర్మఫలత్యాగం అనే సాధన అది ఆఖరి పక్షమే తప్ప మొదటి పక్షము కాదు మధ్యపక్షము కూడా కాదు అధమపక్షంలో పడింది కాబట్టి నా సాధన తక్కువ స్థాయికి చెందినది అనే ఆశంకలుగుతా సహజమే ఎక్కడైనా మీకు కలుగుతుంది ఆశంక ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉప్పుడు యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయో నాకు ఐడియా లేదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇంజనీరింగ్లో సీటు ఎంపీసీ వాళ్ళకి చెప్తున్నాను నేను ఇంజనీరింగ్లో సీటు రాకపోతే ఒక పక్షాలు ఉన్నాయి నాలుగు పక్షాలు చెప్తా చూడండి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రావాల్సిందే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాకపోతే బీఎస్సీలో జాయిన్ అవుతాడు బీఎస్సిలో కూడా ఎంపీసీలో జాయిన్ అవుతాడు బీఎస్సీ ఎంపీసీలో సీటు రాకపోతే ఎంఎంపిలో జాయిన్ అవుతాడు మ్యాథమెటిక్స్ వన్ మ్యాథమెటిక్స్ టూ ఫిజిక్స్ అని రెండో అది దాంట్లో జాయిన్ అవుతాడు అది తృతీయపక్షం అది కూడా బీఎస్సీ సీట్ అది కూడా రాకపోతే బీకాంలో జాయిన్ అవుతాడు అది కూడా రాకపోతే బీఏలో జాయిన్ అవుతాడు ఇది పక్షాలు ఇప్పుడు లోకంలో బియ్య అంటే ఎలా ఉంటుంది మీరు రిక్షా పడితో నేను బియ్య ప్యాస్ అయ్యానా అంటే అంటే ఏమంటాడో తెలుసా ఇలా చికట్పల్లి పామ్ షాప్లో ఇస్తారు బియ్య సర్టిఫికెట్ మీకు కావాలంటే నేను ఇప్పిస్తాను కొంచెం పైసలు జబ్బులు పెట్టుకొస్తే మీరు పామ్ షాప్కి తీసుకెళ్ళి మీ పేరు ఇస్తే మొన్నటి పొద్దున్న వెళ్ళి బియ్య సర్టిఫికేట్ తెచ్చుకురావచ్చు ప్యార్జెస్ ఇస్తారండి పైసలు ఇస్తే సాల్ జాల్లో వెళ్ళింది సర్టిఫికెట్ నువ్వు బిఏ బిఏ బిఏ ఈజ్ నాట్ ఎ క్వాలిఫికేషన్ విటాల్ నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారు కదండి ప్రొఫెసర్సు రీడర్సు లెక్చరర్సు ఉంటారు నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి దాంట్లో ఈ మధ్యన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే పదముగ్గురు ప్రొఫెసర్స్ పెట్టిన సర్టిఫికెట్లు ఫాల్స్ సర్టిఫికెట్స్ అని అంటే పిహెచ్డి సర్టిఫికెట్స్ ఎక్కడో పూర్తించి పట్టుకొచ్చారు ఏదో అస్సాం యూనివర్సిటీయో లేకపోతే నాగాలాండ్ యూనివర్సిటీయో మరి ఏమో నాకు తెలియదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో పట్టుకొచ్చారు పదమూడు మంది ఇప్పుడు వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎంఎల్ చదువుతున్నారు ఇప్పుడు ఆ విద్యార్థులందరూ క్యా హోగా ఇంకా లేఖజా సో అందుకోసం అలా అన్నాను నేను కాబట్టి చతుర్థపక్షం బిఏ అంటే చతుర్థపక్షం నేను బిఏ పాస్ అయ్యారంటే పిల్లలు ఎవడు తండ్రి కూడా పిల్లని వివాహానికి ఇవ్వడు వీరికి బీఏ పాస్ అయిన వాడికి ఇవ్వడు కనీసం బీకామ్మైన పాస్ అయితే కన్సిడర్ చేస్తాడు కానీ బీఏ అయితే ఇవ్వడు అలాంటిదే ఈ కర్మఫల త్యాగం అనే ఆశంక కలగవచ్చు ఈ ఇటువంటి ఆశంక ఇట్ హ్యాజ్ సమ్ మీనింగ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇట్ ఈజ్ వ్యాలిడ్ డౌట్ దాట్ అక్కడ వ్యాలిడ్ నేను మీకు ఇంకో అనుకల్పన చెప్తా అక్కడ ఇటువంటి ఆశంక వ్యాలిడ్ కాదు మీరు సత్యనారాయణ వ్రతం చేయదలుచుకుంటే చాలా పవిత్రమైన కర్మ మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే చక్కటి కర్మ క్లీన్గా చేసుకోవచ్చు వీరికి అట్టహాసం చేయక్కర్లేకుండా క్లీన్గా చేసుకోవచ్చు మీరు బంగారంతో సత్యనారాయణ స్వామి మూర్తి చేసి చేస్తే బాగుంటుంది ప్రథమ పక్షం బంగారం మా వాళ్ళు ఎక్కడ అవుతున్నా పోనీ వెండితో చేయండి అబ్బాయి వెండి మాత్రమే యొక్క నిన్న పట్టుకొస్తామండి పోనీ తామ్రమూర్తి తామ్రము అంటే రాగి ఆ మూర్తితో చేయండి అంటే ఏమన్నా ఇప్పుడు మేము రేపు ఏకాదశి చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మూర్తి ఎక్కడి నుంచి వస్తుంది తామ్రమతకు ఓ రేపే చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ దగ్గర రాగి డబ్బు ఉందా ఉంది చిల్లు కానీ కాదు చిల్లు కానీ పనికిరాదు యంగ్ పీపుల్కి తెలియదు ఈ భాష రాగి డబ్బు రాగి డబ్బు అంటే కొంచెం పెద్ద సైజు డబ్బు చిల్లు కానీకి విలువ ఎంతో రాగి డబ్బుకే అంతే విలువ చిల్లుకానికే ఒక చిలక వస్తుంది రాగి డబ్బు కూడా ఒక చిలకే వస్తుంది విలువ సేమ్ రూపాయిలో నూట తొంభై ఆరు వంతు కాదు రూపాయలో తొంభై ఆరో వంతు వాటెవర్ విలువ సమానం కానీ రాగి డబ్బు హెవీగా ఉంటుంది జార్జి చక్రవర్తి బొమ్మ ఉంటున్న వైపు చిల్లు ఉండదు అది ఉందండి అది పెట్టి నువ్వు సత్యనారాయణ చేశావు అయితే మరి బంగారపు దానికి వచ్చిన దాని ఆ వ్రతం కంటే ఈ వ్రతం తక్కువదా కాదు అంటే రెండు ఈక్వల్ ఈక్వల్ ఈక్వల్ రెండు చూసారా బిఏ దగ్గర ఈ రూల్ పనికి వ్రతం దగ్గర ఈ రూల్ పనికి ఈ సర్వకర్మ ఫల త్యాగము అట్టిది ఇట్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ ఇన్ గెయినింగ్ మోక్ష దాని శక్తి ఎటువంటిదంటే మొట్టమొదటి చెప్పాడు చూడండి మత్కర్మ కృతి చెప్పాడు చూసారా దానికి ఎంతటి సామర్థ్యం ఉన్నదో దీనికి కూడా అంతే సామర్థ్యము గలదు అని ఆ సర్వకర్మ ఫల త్యాగం యొక్క మహిమను ఈ క్రింది శ్లోకంలో స్తుంచాలి స్తుంచకపోతే ఇది బిఏ లాంటిది తక్కువ తక్కువ కేటగిరీది అనేటువంటి ఆశంక కలిగే అవకాశము గలదు అవతారిక ఇదానీ సర్వకర్మ ఫలత్యాగం స్తౌతి బహుశాత్ అంత మంచిది కాదేమో అనే ఆశంకను నివారించుట కొరకై అలాగ అనుకోద్దు అది ఈక్వల్లీ గుడ్ అని చెప్పడం కోసము ఆశంకను నివారించుట కొరకై దాన్ని స్థుతిస్తున్నాడు శ్రీకృష్ణుడు అది గొప్పతటనైనా దాని తక్కువ అంచనాలు ఎక్కువ అని ఈ నాలుగు పక్షాలు చెప్పాను చూసారా దీని ఎడల మన కరెక్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే ఎలా ఉండకూడదో చెప్తున్నా ముందు నాలుగు ఉన్నాయి కదా నాలుగు లిస్టు రాసుకుని నేను ఎక్కడ ఫిట్ అవుతాను అని ప్రయత్నం చేయటం కంటే అలా చే అలా అంటే నేను ఒక్కటి చేసుకుని మిగతా ముందు నాకు సంబంధం లేదు అని అనే అప్రోచ్ సరికాదు అక్కడ ఉంటే దాని సబ్జెక్ట్ మ్యాటర్ని మనకి తేలికగా అర్థమవటం కొరకు శ్రీకృష్ణుడు నాలుగు కల్పాల చెప్పాడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అడుగు నాలుగు ప్రారంభించాలి నాలుగోది ప్రారంభించాయి షుడ్ బి అడాప్టెడ్ ఎస్ ఓకే లెట్ మీ టేక్ ఇట్ ఆఫ్ మొదలుపెట్టం ఇప్పుడు మూడో దాని చేసి చూడు నాలుగోది చేస్తూనే నాలుగోది జీవితంలో ఆరంభం చేసుకుని మూడోది చూడు ఆ మూడో ఎంతో కొంత నీవు ఆచరణ చేయటానికి అవకాశం ఉంటుంది సో టేక్ ఇటాప్ రెండోదికి వెళ్ళిపో రెండోది చూడు ఈ పుట్ ఈ పుట్టి ఎవర్ సెల్ఫ్ ఇంటూ దట్ ఆల్సో మొదటి దాంట్లో కూడా నువ్వు ఈ పుట్టి ఎవర్ సెల్ఫ్ ఇంటూ ది ఫస్ట్ వన్ ఆల్సో అలా ఆలోచించుకోవాలి మనం కర్మఫల త్యాగం చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకి మెడిటేషన్ సక్కర్లేదు అని కాదు మెడిటేషన్ కనీసం వారంలో నాలుగు రోజులైనా మెడిటేషన్ చేసే ప్రయత్నం కూడా మనం చేసుకుందాము కర్మఫల త్యాగాన్ని చేస్తూనే కొద్ది గొప్ప ధ్యానం కూడా మనం చేద్దాము అని ఉండాలి తప్ప మన కర్మఫల త్యాగంలో వేసేటాకృష్ణుడు ఇంకా మనకు ధ్యానం సంబంధం లేదు అని అనుకోకూడదు ఇందుకే ఈ నాలుగు రకాల సాధన ఉన్నది దీంట్లో వీటిలో ఉండే రిలేటివ్ ఇంపార్టెన్స్లు ఏ విధంగా ఉన్నాయి నువ్వు యూ నౌ ఫిట్ ది హోల్ స్కీమ్ ఇన్ టు యువర్ లైఫ్ అని చెప్పడం కోసం ఆ రకంగా చెప్తారు సత్యనారాయణ వృత్తంలాగా చూడండి మీ దగ్గర రాగి డబ్బు ఉంటే రాగి డబ్బు పెట్టుకోండి సపోజ్ టుమారో మార్నింగ్ సడన్గా అనుకోకుండా వెళ్ళి మూర్తి లభించింది అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి రాగి డబ్బు పక్కన పెట్టి వెళ్ళి మూర్తి పెడతాం లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ వెళ్ళి ముందు రాగి డబ్బు పెట్టాలని మేము అనుకున్నాము ఆల్రెడీ మా మైండ్ దాని మీద ఉంది ఈ లోపల ఎవరిలో వెండి మూర్తి కొట్టుకొచ్చారు కనుక బయట జీవిత అది కూడా ఆయన రాగి మీద పెట్టేసి ఇప్పుడు చేసుకుంటారు అలా చేస్తారు కాబట్టి మనం నాలుగింట్లో చెప్పిన స్థరాన్ని మనం అన్వయించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మంచిది కానీ కర్మఫల త్యాగము అనేది చాలా ఇంపార్టెంట్ వే ఆఫ్ డూయింగ్ యాక్షన్స్ పెర్ఫార్మింగ్ యాక్షన్స్ యాక్షన్స్ అంటే మనిషి బతుకున్నంత కాలము కర్మని చేస్తూనే ఉండాలి ఆఖరి శ్వాస వరకు ఏదో కర్మ చేస్తూ కర్మ చేయకుండా ఉండలేడు అసలు ఎందుకంటే ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉన్నంత కాలం తిరుగుతూ ఉంటుంది విరిగిపోయే వరకు అలాగే దేహము శిథిలమైపోయి పడిపోయే వరకు కూడా ఏదో కర్మ చేస్తూ ఉంటాడు పట్టినా కూడా ఏదో కర్మ చే ఏదో ధ్యానం చేయటమో ఇలా నామ నామం చేయటమో ఏదో చేస్తూ ఉంటాడు సంథింగ్ ఆర్ దే కాబట్టి కర్మలు చేయటం అనేది ఆఖరి శ్వాస వరకు ఉంటుంది కాబట్టి ఆ కర్మను చేసేప్పుడు ఏ విధమైన అప్రోచ్ ఉండాలి యాటిట్యూడ్ మోటివ్ ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనేటువంటి విచారము చాలా చాలా విలువైన విచారము చాలా మంచి విలువైన విచారము సాధకులతో కాబట్టి మనం ఆ విచారం చేస్తూ ఉన్నాం మంచిది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటాడంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాద్ అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అంటాడు దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి అభ్యాసము అంటే ఫిజికల్ ఎఫర్ట్ కదా చేసిందే మళ్ళీ చేయడాన్ని అభ్యాసము అంటారు ఇప్పుడు సూర్య నమస్కారం ఉందనుకోండి సూర్య నమస్కారం చేస్తూ ఉంటారుగా దానికి అభ్యాసము పేరు ఎందుకని సూర్య నమస్కారం ఎలా చేస్తారు ఇంకో ట్వెల్వ్ ట్వెల్వ్ పొజిషన్స్ ఉంటాయి ట్వెల్వ్ ట్వెల్వ్ రకాల పోస్చర్స్ కలిసి ఒక నమస్కారం అవుతుంది వన్ టూ డ్రిల్ చేసినట్టు చేస్తారు యోగాలో వన్ టూ అలా చేస్తారు ఎక్ దో తీన్ అది దస్ గ్యారా పన్నెండు ఒక నమస్కారం అయింది నమస్కారాలు చేస్తారో తెలుసిన కొంచెం ఓపికన్న యంగ్ ఏజ్లో అయితే పదమూడు నమస్కారాలు చేస్తారు